ఆచార్య శంకరులు ఆపైన పరిత్యాగం వాసనాపరిత్యాగం వాసనాపరిత్యాగం అన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు జ్ఞావస్తు వాసనా కర్త భోక్తప్యహమితి దృఢయా సంసారహేతు ప్రజక్ దృష్ట్వాత్మని నివసత సాపనే ప్రయత్న ముక్తిం ప్రాహుస్తదిహ మునయో వాసనానవం యత్ బ్రహ్మసాక్షాత్కారం కలిగిన కర్తృత్వ భోక్తృత్వ భావనల బలమైన వాసనలు అంటే సంస్కారాలు మిగిలే ఉంటాయి వాటి వల్ల పునర్జన్మ కలుగుతుంది అందువలన ఆత్మైక్య స్థితిలో నిస్సంగంగా ఉండటం నిరంతరం అభ్యాసం చేయటం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని మునులు పలికారు అహం మమేతయో భావో దేహాత్వ ఆత్మని అధ్యాసోయం నిరస్తవ్యో విదూషా స్వాత్మనిష్టయ నేను నా శరీరం నా తెలివితేటలు మొదలైన అనాత్మ భావనలను ఆత్మైక్యతను అభ్యాసం చేయటం ద్వారా విద్వాంసుడైన సాధకుడు విడిచిపెట్టాలి జ్ఞావా స్వం ప్రత్యగత్మానం బుద్ధి తద్వృత్తి సాక్షిణం సోహమిత్యవ సదువృత్యా ఆత్మాన్యాత్మతిం జహీ హృదయాంతరాళంలో నెలకొని బుద్ధి దాని మార్పులకు సాక్షిమాత్రంగా ఉండే ఆత్మను సోహం నేనే ఆత్మను అనే ఆశావహమైన ఆలోచనతో అనాత్మ భావనలను జయించాలి లోకానువర్తనం త్యక్వ త్యక్ దేహానువర్తనం శాస్త్రానువర్తనం త్యక్ స్వాధ్యాసాపనయం కురు సమాజ బాధ్యతలను దేహ పోషణ ఆసక్తిని శాస్త్ర పాండిత్య ప్రకర్షణ వదలనిదే ఆత్మధ్యాస కలగదు సనయా జంతో జ్ఞానం యథావన్నైవ జాయతే సమాజ బాధ్యతలంటూ సమాజం చుట్టూ తిరిగేవాళ్లకి శాస్త్ర పాండిత్యం మీద మిక్కిలి మమకారం కలవాళ్ళకి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోనటం కోసం సమయం వృధా చేసేవాళ్ళకి ఆత్మ ఆత్మసాక్షాత్ సాధ్యం కాదు సంసారాగృహమోక్షో అయోమయం పాదనిబద్ధశృంఖలం వదతి తజ్జాపటువాసనా విముక్త సముపైతి ముక్తి సంసారం అనే కారాగృహం నుండి విముక్తి కోరే కోరేవాళ్ళకి ఇప్పుడు చెప్పబడిన కోరికలే శృంఘలాలు అవే బంధాలు వాటిని విడిచిపెట్టిన వాళ్ళకే విముక్తి సాధ్యం జలాది సంసర్గవశాత్ ప్రభూత దుర్గంధూతాగరు దివ్యవాసనా సంఘర్షణ విభాతి సమ్యక్ విధోయమానే సతిగంధే అగరుచందనాది చెక్కలపై దుర్గంధపూరితమైన కల్మషాలు పేర్కొన్నప్పుడు ఆ చెక్కలను శుభ్రం చేసి సానరాయి మీద అరగదీస్తే వాటిలోని సుగంధం గుబాళిస్తుంది అంతఃశ్రీతానంత దురంతవాసనా ధూ విలిప్త పరమాత్మవాసన ప్రజ్ఞాతి సంకర్షణతో విశుద్ధ ప్రతీయతే చందనగంధవస్ఫుటం అదేవిధంగా అంతరాత్మ మీద పేరుకుపోయిన రాజస తామస సంస్కారాలనే మలినాలను జ్ఞానాగ్ని అనే వరిపిడితో తొలగిస్తే తిరిగి ఆ అంతరాత్మ భాషిస్తుంది అనాత్మవాసన జాలై స్థిరో భూతాత్మవాసన నిత్యాత్మనిష్టయ నాసే భాతి స్వయం స్ఫుటం ఆత్మసాక్షాత్కారం మీద ఇచ్చ అనాత్మ సంబంధమైన కోరికల రాశితో కప్పబడిపోయింది ఆత్మైక్యతను తలపోస్తూ వాటిని నాశనం చేస్తే ఆత్మా తన స్వప్రకాశంతో తిరిగి వెలుగుందుతుంది యథాయ ప్రత్యగవస్థితం మనస్తథా ముంచ బాహ్యవాసనా నిశేషమోక్షే సతివాసనా ఆత్మానుభూతి ప్రతిబంధశూన్య ఇట్లా చెప్పబడిన అభ్యాసం వల్ల క్రమక్రమంగా మనసు ఆత్మలో వ్యవస్థితమై బాహ్య ఆకర్షణలకు దూరం అవుతుంది అవి పూర్తిగా ఏమైనప్పుడు ఆత్మ యొక్క నిరాఘాట సాక్షాత్కారం కలుగుతుంది స్వాత్మేవ సదాస్తిత్వ మనోనశ్యతిన శంకర భగవత్పాదుల వారు అధ్యాస నిరాసము అన్న విషయాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు వాసనా క్షయశ్చాత స్వాధ్యాసాపనయం కురు యోగి మనస్సు నిరంతర ఆత్మధ్యానం వల్లనే మరణిస్తుంది దానితో పాటే కోరికలు కూడా పోతాయి కాబట్టి అధ్యారోపణలను వదిలిపెట్టు తమోద్వాభ్యాజస్సత్వాత్సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్సత్వమవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు రజస్సత్వాలు తమస్సుని సత్వము రజస్సుని సత్వాన్ని శుద్ధ సత్వము అనగా పరబ్రహ్మం నాశనం చేస్తాయి కాబట్టి శుద్ధ సత్వగుణ సహాయంతో నీ అధ్యాపణలను జయించు ప్రారబ్ధం పుష్యతివపురి నిశ్చిత నిశ్చల ధైర్యమాలంబ్య యత్న స్వాధ్యాసాపనయం కురు ప్రారబ్ధకర్మలు గతంలో చేసినటువంటి పనులు వాటి ఫలం శరీరాన్ని నడిపిస్తోందని తెలుసుకొని మౌనంగా ఓర్పుతో అధ్యారోపణలను తొలగించుకోవాలి నాహం జీవ పరం బ్రహ్మేత్యేత్యావృత్తిపూర్వకం వాసనా వేగత ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు నేను జీవాత్మను కాను పరమాత్మనే అని తలపోస్తూ ప్రారబ్ధకర్మజనిత అనాత్మభావనలను అధ్యారోపణలను దూరం చేయాలి శ్రుత్యాయుక్త స్వానుభూత జ్ఞావా సార్వాత్మన క్వచిదా భాసత ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు శాస్త్రజ్ఞాన సహాయంతోనూ వివేచనతోనూ నీ సొంత అనుభూతుల వల్లనూ నీవే ఆత్మవని తెలుసుకొని అన్ని అధ్యారోపణలను పోగొట్టుకునుము అనాదాన విసర్గామిషన్నాస్తి క్రియా ము తదేకనిష్టయ నిత్యం స్వాధ్యాసాపనయం కురు మునులకు కర్మఫల స్వీకారం కర్మఫల త్యాగం ఈ రెండింటితోనూ సంబంధం లేదు కాబి నిరంతర బ్రహ్మనిష్టతో అధ్యారోపణలను విడిచిపెట్టు తత్వమదివాక్యోద్ధబ్రహ్మాత్యైక బ్రహ్మాత్మైకొో బ్రహ్మణ్యాత్మ్యాయ స్వాధ్యాసాపనయం కురు తత్వసి నివే ఆత్మవు ఇలాంటి వాక్యాల సహాయంతో భావాన్ని బలంగా పెంపొందించుకొని అధ్యారోపణలను వదిలిపెట్టు అహం భావ్య దేహేస్మిన్ నిశేషవిలయావధి సవధాన యుక్త ఆత్మా స్వాధ్యాసాపనయం కురు శరీరంతో తాదాత్మ్యం పూర్తిగా నశించేదాకా జాగరూకతతోనూ ఏకాగ్రతతోను సాధన చేసి అధ్యారోపణలను నిర్మూలించు ప్రతీతిజీవ జగతో స్వప్నవద్భావత తావనిరంతరం విద్వన్ స్వాధ్యాసాపనయం కురు ప్రపంచం దానిలోని వస్తువుల అనుభవం స్వప్నమాత్రం ఉన్న దాన్ని తొలగించుటకు తెంపు లేకుండా సాధన చేయాలి నిద్రయా లోకవార్తయా శబ్దాదేరపి విస్మృతేవ చిన్నవసరం ద్వ చింతమానమాత్మని నిద్రకు గాని లౌకిక వ్యవహారాలకు గాని పరాకునకు గాని అవకాశమేయక నీ అంతఃకరణాన్ని సదా ప్రత్యేగాత్మ ఎందు నిలుపుము మాతాపిలోద్భూ మలమాం సమయం వపు త్యక్ చాలవద్దూరం బ్రహ్మీభూయకృతీభవా మాతాపితృక్క కలయిక నుంచి ఉద్భవమైన ఈ హేయమైన శరీరాన్ని మాంసమలపూరితము చండాలంగాను భావిస్తూ దాని ఎందల వ్యామోహాన్ని త్యజించి బ్రహ్మసాక్షాత్కారాన్ని పొంది కృతకృత్యుడవు కమ్ము ఘటాకాశం ఆకాశ ఇవాత్మానం పరాత్మని విలాప్యాఖండేన తూష్ణీంభవ సదా మునే వేదాంత పరిభాషలో సర్వత్రా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అని ఒక ఘటం అంటే కుండలోని ఆకాశాన్ని ఘటాకాశం అని అంటారు ఘటం నశించినప్పుడు ఘటాకాశం మహాకాశంలో ఎలా కలిసిపోతుందో అదేవిధంగా పరమాత్మలో తాదాత్మ్యం చెందినట్లు భావించి ధ్యానం చేస్తూ జీవాత్మను పరమాత్మలో లయించు స్వ్రకాశమతిష్టానం స్వయంభూయ సదాత్మన బ్రహ్మాండమీ పిండాండం త్యజ్యత మలభాండవత్ చరాచర సృష్టికి కారణభూతము స్వయం ప్రకాశకము అయిన పరబ్రహ్మానివి నీవే అయి ఈ బ్రహ్మాండాన్ని దానికి పరమాణురూపమైన పిండాన్ని మలభాండం వలె త్యజించు చిదాత్మని సదానందే దేహారూఢామహం ధియం నివేశ్యింగముత్సృజ్య కేవలం కేవలోభవసర్వదేహంతో లీనమై ఉన్న నీ అహంకారాన్ని సచిదానంద పరబ్రహ్మంలో లయించి లింగశరీరాన్ని త్యజించి చైతన్యస్వరూపుడవు కమ్ము ఎత్రైష జగదాభాసో దర్పణాంతఃపురం యథ తద్బ్రహ్మాహమితి జ్ఞావా కృతకృత్యో భవిష్యసి అద్దంలో ఒక నగరం ప్రతిబింబించినట్లే ఏ పరమాత్మలో ఈ జగత్తు ప్రతిబింబిస్తుందో ఆ పరమాత్మే నీమని గ్రహించి కృతకృత్యుడవు కమ్ము సత్యభూతం నిజ రూపమాద్యం చివయానందమరూపమేథ్యారు సృజేత శైలూషవద్వేషముపాత్తమాత్మన నాటకంలో నటించే నటుడు ఒక పాత్ర కోసం వేసుకున్న ముసుగును ఆ నాటకం పూర్తయిన తర్వాత త్యజించి తన స్వస్వరూపాన్ని తిరిగి పొందినట్లు నీ నిజరూపమైన అఖండ సచితానంద పరబ్రహ్మ స్వరూపాన్ని తిరిగి పొందు